السلام عليكم ورحمه الله وبركاته الحمد لله الذي جعل الجنه دارا للمتقين وجعل جهنم عذابا للظالمين والصلاه والسلام على اشرف الخلق وعلى اله وصحبه اجمعين اما بعد روج مارغم تي في لبريكشك لك మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి మన శీర్షిక విశ్వాసుల్లో మరీ ఉత్తమమైన వారు పుణ్యాత్ములు భక్తులు అల్లా యొక్క భయభీతి కలిగి తమ జీవితం గడిపి పుణ్యాల్లో సత్కార్యాల్లో తమ జీవితం గడిపిన వారు వారి యొక్క స్థానం సమాధుల నుండి లేపబడిన తర్వాత పరలోకంలో ఆ మహామైదానంలో వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఎప్పుడైతే సమాధుల నుండి లేపబడతారో ప్రజలందరూ ఆకాశాల్లో భూమిలో ఉన్న వారందరూ కూడా భయకంపితులైపోతారు సొమ్మసిల్లిపోతారు వారి యొక్క పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది కానీ విశ్వాసులు పుణ్యాత్ములు ఎల్లవేళల్లో సత్కార్యాల్లో జీవితం గడుపుతూ పాపాల నుండి దూరం ఉండేవారు ఎంతో భయభక్తితో తమ జీవితం గడిపేవారు వారి గురించి ఎలా సూరతుల్ అంబియా ఆయత నూట ఒకటి నుండి నూట మూడు వరకు ముందు ఎవరి గురించైతే మేలు మా వద్ద ఖరారై ఉందో వారు నరకం నుండి దూరముంచబడతారు వారు ఆ నరకం యొక్క కూడా వినరు వారు మనసు మెచ్చిన సుఖ విలాసాల మధ్యలో శాశ్వతంగా ఆ స్వర్గంలో ఉంటారు కానీ అంతకుముందు ప్రళయంలో ఏముంటుంది ఆ మహాకలవరం వారిని వ్యాకులపరచదు ఎలాంటి బాధ చింత రందికి గురి చేయదు అల్లాహు అక్బర్ ఎలాంటి అదృష్టవంతులు వారు గమనించండి మనం కూడా వారిలో ఒకరు కావడానికి ప్రయత్నం చేయాలి ఈ లోకంలో ఒకేసారి మనకి అవకాశం దొరుకుతుంది సూరత్ జుహ్రూఫ్ ఆయత్ అరవై ఎనిమిది అరవై వారి గురించి అల్లాహ్ ఇలా తెలిపాడు ఓ నాదాసులారాహు కుముల్యౌమలూన్ ఈరోజు మీకు ఎలాంటి భయం లేదు ఎలాంటి వ్యాకులతకు మీరు గురి అయ్యే అవసరమే లేదు వారెవరు వారి గుణాలేంటి ఆమను బి ఎవరైతే మా ఆయతులను విశ్వసించారో ఆయతులు అంటే ఖురాన్ ఆయతులు అల్లా పంపిన మహిమలు ఈ ప్రపంచంలో అల్లా ఏ సూచనలైతే చూపిస్తున్నాడో వేటి ద్వారానైతే మనము ఆయన ఏకత్వాన్ని గ్రహించి పరలోకం రానున్నది ఆయన్ను ఆరాధించి ఆ పరలోక దిన గాంభీర్యం వ్యాకులత అక్కడి యొక్క కఠినాల నుండి మనం రక్షణ పొందగలుగుతాము అని విశ్వసిస్తారు ఒకను ముస్లిమీన్ మరియు వారు ముస్లిములుగా ఇస్లాం ప్రకారంగా జీవించి ప్రాణం పోయే అంత వరకు కూడా ఇస్లాంపై స్థిరంగా ఉంటారో వారు ప్రళయ దినాన ఎప్పుడైతే అల్లాహుతాలా వారికి అన్ని రకాల సుఖశాంతులు ప్రసాదిస్తాడో స్వయంగా వారి నోట ఇహలోకంలో కూడా అల్లాహుతాలా చెప్పించాడు ఏమని సూరతుల్ ఇన్సాన్ మరొక పేరు దానిది సూరతుద్దర్ ఆయత నంబర్ పదిలో అల్లాహిలా తెలియపరిచాడు ౌమన్ అబూసీరా నిశ్చయంగా మేము నఖాఫు భయపడతాము మిర్రబ్బిన మా ప్రభువుతో యోమన్ అబూసీరా చాలా సుదీర్ఘకాలమైన మరి ఎంతో కఠినతరమైన ఆ పరలోక దినం ఉందో ఆ రోజున మా ప్రభు మాకు అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించాలి లేదా అంటే ఆ రోజు చాలా కష్టతరమైనది అని మేము మా ప్రభుతో భయపడుతూ ఉండేవారిని అలా భయపడుతూ జీవితం గడిపి సత్కార్యాల్లో ఎల్లవేలల్లో నిమగ్నులై పాపాలకు దూరం ఉన్నందువల్ల అల్లా తప్పకుండా అలాంటి వారిని ఆ రోజున ఏ వ్యాకులత ఏ కఠినతరం ఉంటుందో దాని నుండి వారిని రక్షిస్తాడు ఒక హదీసులో ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీవసం తెలిపారు షేఖ్ అల్వానీ రహమహుల్లా సిల్సరత్తు సహీ దానిని హసన్ అని అన్నారు సహీ హాలో నంబర్ ఏడు అల్లాహ్ ఇలా అంటున్నాడు వైజ్జతీ వ జలాలీ స్వయంగా అల్లాహుతాలా తాను అందరిపై అన్ని రకాల అధికారం కలిగి అందరికీ మానం అవమానం పాలు చేసే అన్నటువంటి శక్తి సామర్థ్యం గల ఆయన ఎంతో గాంభీర్యం ఔన్నత్యం గల ఆయన తన ప్రమాణం చేస్తూ ఏమంటున్నాడు లా అజ్మా అబ్దీ అమ్ నైని వలా హౌఫైన్ నేను నా దాసు రెండు రకాల శాంతులు మరియు రెండు రకాల భయాలు కలిపి ఇవ్వను అంటే ఏంటి ఎవరైతే ఇహ లోకంలో భయపడుతూ పరలోకం నాటి గురించి భయపడుతూ ఉంటారో వారికి అల్లాహుతాలా పరలోకంలో శాంతి ప్రశాంతత సుఖం ప్రసాదిస్తాడు మరెవరైతే ఇహలోకంలో పరలోకానికి సంబంధించిన విషయంలో ఎలాంటి భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా జీవిస్తాడో అలాంటి వ్యక్తి తప్పకుండా ప్రళే దినానా భయ కంపితులకు గురి అవుతాడు ఇన్ హువానియాహు య్ అక్కవేళ అతను ఇహ లోకంలో ప్రశాంతంగా జీవించాడు ఎలాంటి భయకంపితులకు గురి కాలేదు పరలోకం పట్ల రవ్వంత కూడా అతనిలో భయం అనేది కలగలేదు అలాంటి వ్యక్తి నేను ప్రళయ దినాన పరలోకంలో అందరినీ సమీకరించినప్పుడు అతన్ని అహఫ్ తు భయానికి గురి చేస్తాను ఫిద్దునియా ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడి ఉన్నాడు అంటే అమింతు ఒకవేళ అతను ఇహలోకంలో నాతో భయపడుతూ జీవించాడు అంటే నేను ఏ రోజునైతే ప్రజలందరినీ సమీకరిస్తానో ఆ రోజు అతనికి ప్రశాంతత సుఖము ప్రసాదిస్తాను ఈ విధంగా మనం విశ్వాసాన్ని అవలంబించి సత్కార్యాలు చేస్తూ పాపాలకు దూరంగా ఉండి మహా గొప్ప పుణ్యాత్ముల్లో కలిసే ప్రయత్నం చేస్తే ఆ పరలోకంలో ఎంతో సుఖం ఉంటుంది ఇదే కాకుండా ఇంకో ఎన్నో రకాల పుణ్యాలున్నాయి మరియు ఆ రోజు ఏ రోజైతే ఆ మైదానంలో కేవలం ఒకే ఒక మైల్ దూరంలో సూర్యుడుంటాడో దాని వేడితో ప్రజలు తమ యొక్క చెమటలో మునిగిపోతూ ఉంటారో అక్కడ ఏదైనా నీడ ఉంటే కేవలం అల్లాహొక్క అర్ష్ సింహాసన నీడ ఉంటుంది దాని కింద దాని యొక్క ఛాయ నీడ పొందే వారిలో కలిసే అదృష్టవంతులు ఎవరు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లహు అలీ వసలం తెలిపారు ఏడు రకాల వారిని అల్లాహుతాల ఆరోజు ఏ రోజునైతే ఆయన నీడ ఛాయ తప్ప మరెక్కడా ఏ నీడ లభించదో ఏడు రకాల వారిని తన నీడలో వారికి ఛాయ ప్రసాదిస్తాడు ఎవరు ఆ ఏడు రకాల వారు ఇమామున్ ఆదిల్ న్యాయవంతుడైన నాయకుడు ఇక్కడ ఇమాం అంటే ఇంటికి కూడా నాయకుడు వీధికి కూడా నాయకుడు కుటుంబానికి నాయకుడు గల్లీ నుండి ఢిల్లీ వరకు గ్రామం నుండి మొత్తం దేశం వరకు ఏ ఏ లెవెల్లో ఎవరు నాయకత్వం వహిస్తూ ఉన్నారో ఎవరు తమ నాయకత్వంలో ఉన్నవారి పట్ల న్యాయం వహిస్తారో వారికి కూడా ఆరోజు నీడ లభిస్తుంది రెండవ రకమైన వారుషాబున్ నషాఫిబాదున్ నషాఫి ఐబాదతిరబ్బి యువకుడు ఏ యువకుడైతే తన యౌవనాన్ని తన ప్రభు యొక్క ఆరాధనలో గడిపాడు అల్లాహోత్వం యువకులారా ఆరాధన అంటే ఇరవై గంటలు మజ్జిద్దిలో ఉండడమే కాదు మన జీవితంలోని ప్రతి క్షణం ఎక్కడా ఉన్నా ఏది చేసినా అక్కడ ఆ సందర్భంలో ఆ సమయంలో ఆ స్థితిలో అల్లా యొక్క ఆదేశం ఏంటి తెలుసుకొని జీవించడమే అల్లాహొక్క ఆరాధన ఇలాంటి యువకుడు ఎవరైతే అల్లా ఆరాధనలో తన యవ్వనాన్ని గడిపాడో మూడో వ్యక్తి వరజులున్లకుమసాజిద్ మూడో వ్యక్తి అతని మనసు మస్జిద్లో లగ్నమై ఉంటుంది ఒక నమాజ్ చేసి వచ్చాడు అంటే తన ఇహలోక పనుల్లో తన యొక్క బాధ్యతల్లో అతని భార్య పిల్లల్లో ఎవరెవరి పట్ల ఏ బాధ్యతను ఎవరెవరు చాలో అన్నింటిలో ఉంటాడు కానీ నమాజు సమయం గుర్తుపెట్టుకొని మరో నమాజు వచ్చింది అంటే వెళ్ళి సామూహికంగా నమాజ్ పాటించే ప్రయత్నం చేస్తాడు ఎక్కడా ఉన్నా కానీ నమాజ్ సామూహికంగా చేస్తూ ఉండాలి అన్న విషయం అతని మదిలో నుండి బయటికి వెళ్ళదు అతని హృదయం మస్జిద్లో లగ్నమై ఉన్నది నాలుగో రకం వ్యక్తి ఎవరు ఆ ఇద్దరు మనుషులు ఎవరైతే అల్లాహ గురించి పరస్పరం ప్రేమాభిమానాలు పాటించి కలుస్తే అల్లాహ సంతోషానికి అల్లాహ ప్రేమను పొందడానికి కలుస్తారు వేరైపోయినప్పుడు విడిపోయినప్పుడు కూడా అల్లా ప్రేమ పొందే ఉద్దేశంతోనే విడిపోతారు కలిసినా అల్లా ప్రేమకు పాత్రలవ్వడానికి విడిపోయినా అల్లా యొక్క ప్రేమను పొందడానికి మాత్రమే ఐదో రకం వరచులు ఐదో మనిషి ఇలాంటి వాడు ఒక అందమైన మరి హోదా అంతస్తులు గల ఒక స్త్రీ అతణ్ణి చెడు వైపునకు ఆహ్వానిస్తే ఫల్ అతనంటాడు ఇన్ని అహాఫుల్ నేను కేవలం అల్లాతో భయపడతాను ఇలాంటి చెడుకు నేను సమీపించను గమనించారా అల్లా యొక్క భయం ఆరో రకం వరజలుంత ఆరో రకమైన వ్యక్తి అతను దాన ధర్మాలు చేస్తాడు కుడి చెయ్యితో ఏదైనా దానం చేశాడంటే ఎడమ చెయ్యికి కూడా తెలియకుండా అంత గోప్యంగా రహస్యంగా కేవలం అల్లా సంతోషాన్ని పొందడానికి ప్రజల చూపుగోలుతనానికి కాదు కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టికి అతను ఖర్చు చేస్తూ ఉంటాడు ఏడో రకమైన వ్యక్తి వరజులున్ అయినా ఒంటరిగా ఉండి అల్లాహ్ను గుర్తు చేసి కన్నీరు కార్చే మనిషి అల్లాను గుర్తు చేస్తున్నప్పుడు అతని కండ్ల ద్వారా ఆశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి వ్యక్తి ఈ ఏడు గుణాలు గల ఏడు రకాల మనుషులు ఆ ప్రళయ దినాన సుదీర్ఘకాలాన్ని కానీ ఆ కఠిన తరమైన ఆ సమస్యలను కానీ ఎదుర్కోకుండా అల్లా నీడలో ఉంటారు సోదర సోదరి మనులారా మనందరం కూడా విశ్వాస మార్గాన్ని అవలంబించి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే ఇంత గొప్ప లాభాన్ని పొందుతాము ఆ పరలోక దినాన ఈ ఏడుగురే కాకుండా అల్లా యొక్క ఛాయ నీడను పొందే అదృష్టవంతుల్లో మరొకరు సహి ముస్లిం షరీఫ్ హదీ నెంబర్ మూడు వేల ఉంది ప్రవక్త సల్లల్లాహలహలం తెలిపారు మన్ అంద ఎవరైతే తన నుండి అప్పు తీసుకున్న వ్యక్తికి మరికొంత వ్యవధి ఇస్తాడో మరికొంత సమయం ఇస్తాడో ఎక్కువగా సరే మంచిది మరో పదిహేను రోజుల తర్వాత ఇవ్వు లేదా నీ వద్దా మరొక నెల తర్వాత ఇవ్వు ఈ విధంగా వ్యవధి ఇస్తాడో లేదా ఆ వ్యక్తి అప్పు తీసుకున్న వ్యక్తి అతని వద్ద ఏమీ లేదు అప్పు తిరిగి ఇవ్వడానికి అని తెలిసి వద అను అతని యొక్క అప్పు మాఫీ చేసేస్తాడు కేవలం అల్లా సంతోషానికి ప్రళయ దినానా ఆయన యొక్క నీడ పొందడానికి నేను ఈరోజు నీ యొక్క అప్పును తిరిగి తీసుకోను ఇక మాఫీ చేసేస్తున్నా నువ్వు ఇలాంటి రంది పడకు అలాంటి వ్యక్తికి కూడా అదల్లాహుల్లాహు ఫీల్లీహి అల్లా అతనికి కూడా ప్రళయ దినానా తన ఛాయలో స్థలం ఇస్తాడు ఇంకా ఎవరు పరలోక దినాన ఆ సుదీర్ఘ కాలములో ఆ కష్టతర సమయాల నుండి స్థితుల నుండి బయటపడతారు ఎవరైతే విశ్వాస మార్గంలో నడుస్తూ ప్రజల పట్ల కూడా ఎంతో మృదువుగా మెలుగుతారో వారి యొక్క కష్టాల్లో వారికి తోడుగా ఉండి వారు ఏ ఇబ్బందిలో ఇరుక్కొని ఉన్నారో వాటి నుండి బయటికి తీసే ప్రయత్నం చేస్తారో సహీ ముస్లిం షరీఫ్లో ఈ భావం ఉంది కానీ ఇప్పుడు నేను చదివే హదీఫ్ సునన్ అబిదావుద్లోనిది సునన్ అబిదావుద్ హీఫ్ నెంబర్ నలభై తొమ్మిది నలభై ఆరు ప్రవక్త సలల్లా తెలిపారు ఎవరైతే తన ముస్లిం సోదరుని యొక్క ఇహలోక కష్టాల్లోని ఏదైనా ఒక కష్టం దూరం చేస్తాడో అల్లా అతని పరలోక కష్టాల్లోని ఒక కష్టాన్ని దూరం చేస్తాడు ఎస్సర్ అల్లాహు అఖిరా ఎవరైతే అప్పు తీసుకున్న వ్యక్తికి కానీ లేదా మరే రకమైన ఇబ్బందిలో ఉన్న వ్యక్తికి కానీ ఏదైనా సులభతరం కలిగిస్తాడో అల్లా అతనికి ఈ అపరలోకాల్లో లు కలుదేస్తాడు మరెవరైతే ఒక ముస్లిం లోపాలని కప్పిపుచ్చుతాడో అల్లా ఇహ లోకంలో పరలోకంలో అతన్ని కప్పిపుచ్చుతాడు మరొక హదీసులో ఉంది ఆ హదీసును షేఖ్ అల్బానీ రేమహుల్లా గారు కూడా సహాలో ప్రస్తావించారు హదీస్ నంబర్ పన్నెండు పదిహేడు తెలిపారు ఎవరైతే తన యొక్క సోదరుని కి సహాయం దూరం నుండి అతని వెనుక ఉండి చేస్తాడు అల్లా ఇహ పరలోకాల్లో ఇతనికి సహాయం చేస్తాడు దగ్గర ఉన్నప్పుడైతే కనీసం చేయకుంటే ఎలా అని మనసులో వస్తుంది సహాయం చేస్తాము కానీ ఇక్కడ ఇహ దీశులో దూరం ఉండి అతను చూడకుండా అతనికి ఎలాంటి సహాయం అవసరం ఉందో మనం చెప్పకుండా అతనికి సహాయం చేసేసాము అల్లా అలాంటి వ్యక్తికి ఇహ పరలోకాల్లో సహాయాలు చేస్తాడు ఇంకా ఎలాంటి సత్కార్యాలు మనకు పనికి వస్తాయి పరలోకంలోని కష్టాలను మనం అనుభవించకుండా సుఖాలు పొందడానికి ఏ సత్కార్యాలు చేయాలి వినండి మరొక హదీన వమా వలు నిశ్చయంగా న్యాయం చేసేవారు ఎవరైతే ప్రజల మధ్య ఏదైనా తీర్పు చేస్తున్న సందర్భంలో తీర్పులో న్యాయం చేసేవారు వారి కుటుంబంలో ఇంటి వారిలో న్యాయం చేసేవారు మరి ఎవరైతే నాయకులుగా ఉండి జడ్జ్లుగా ఉండి న్యాయవ్యాధిగా ఉండి ఇక్కడ ఏ బాధ్యత ఉందో తన బాధ్యతలో ఉన్నవారి పట్ల న్యాయం చేస్తారో ఇలాంటి వారు ప్రళయ దినాన కరుణామయుడైన అల్లా యొక్క కుడివైపున నూర్ కాంతి యొక్క మెంబర్ల మీద ఆసీనులై ఉంటారు అల్లా యొక్క రెండు చేతులు కూడా కుడియే ఈ విధంగా జీవితంలోని ప్రతి వ్యవహారంలో న్యాయం పాటించడం ఎంత గొప్ప విషయమో గమనించండి ఇంకా మహాశివులారా ఎవరైతే తమ యొక్క కోపాన్ని మింగేస్తారో శక్తి ఉండి కూడా ఎదుటి వాణితో ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమిస్తారో అలాంటి వారు కూడా ప్రళయ ప్రజలందరి ముంగటి నుండి అల్లహరబ్బుల్ ఆలమీని పిలిచి ఆహ్వానించి ఇహలోకంలో నీవు నా తృప్తి కొరకు నా సంతోషాన్ని పొందడానికి మాత్రమే నీ కోపాన్ని దిగమింగావు ఈరోజు నీకు ఇష్టమైన హూరి ఐన్ స్వర్గ కన్యల్లో ఇష్టమున్న వారిని ఎన్నుకోండి అని ఇంకా వధు చేయడం నమాజ్ చేయడం ఇది కూడా చాలా గొప్ప విషయం ఎవరైతే ప్రతిరోజు ఐదు సార్లు నమాజ్ పాటిస్తూ తప్పకుండా వధు చేయాల్సింది ఎవరైతే వుధు సంపూర్ణంగా చేస్తారో వారి యొక్క వృధు అవయవాలు ప్రళయ దినాన మెరుస్తూ ఉంటాయి వారిని ఆ రకంగా పిలువడం జరుగుతుంది ఇంకా ఇలాంటి ఎన్నో సత్కార్యాల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి ఇరవై ఐదు నిమిషాల అరగంట ఈ కార్యక్రమంలో అన్ని విషయాలు చెప్పాలంటే కొన్ని సందర్భంలో టైం సరిపడదు కానీ ముఖ్యమైన కొన్ని విషయాలు తెలపడం జరిగింది పరలోక దినాన మనం ఆ కష్టాల నుండి దూరం ఉండాలంటే పరలోకాన్ని విశ్వసించాలి సృష్టికర్త అయిన అల్లాహ్ను విశ్వసించాలి ప్రవక్త ముహమ్మ సల్హల్ మార్గాన్ని అవలంబించి ఇస్లాం ప్రకారంగా జీవించాలి అల్లా ఈ సద్భాగ్యం అందరికీ ప్రసాదించుగాక వు అలహదు రబ్ాలమీన్ అసలం అయికం వరహమీ వబరకతూ